తాభ్యాంచదనాభ్యాం ఈశ్వరక్షేత్రజ్ఞ తత్ర గృహ్యే ఇప్పుడు ఆ పక్షి పక్షులు రెండని చెప్పారే ఎవరు ఆ రెండు పక్షులు అంటే ఒక విచారంలో ఇలా స్వీకరిస్తాం పరమాత్మ ఈశ్వర పరమాత్మ రెండవది ఈ దేహేంద్రియములను తెలుసుకుంటూ వాటితో తాదాత్మ్యాన్ని చెందిన జీవుడు ప్రస్తుతానికి దేహేంద్ర ఇది చెయ్యి అని తెలిసిందా మీకు ఇది కాదు అని తెలిసిందా ఇవన్నీ తెలుసుకునేవాడు ఎవడు నేను కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటూ ఈ తెలియబడి వాటితో తాదాత్మ్యాన్ని చెందడము ఇవన్నీ తెలుసుకుంటే సాక్షి తెలుసుకుంటే సాక్షి తెలుసుకోవడంతో ఆపకుండా నేను తెలుసుకునేది దాంతో నేను తాదాత్మ్యాన్ని చెందితే వాడే జీవుడవుతాడు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ ఇదో ఇంత సొమ్ము దీంట్లో ఉంది అని తెలుసుకుని తెలుసుకోవడం వరకు బాగానే ఉంది తెలుసుకుని ఇది నా అకౌంట్ అంటే జీవుడవుతుంది తాదాత్మ్యం దేన్ని తెలుసుకుంటున్నాడో దానితో తాదాత్మ్యాన్ని చెందుతాడు కాబట్టి ప్రస్తుతానికి మీరు తాదాత్మ్యం తీసుకోండి క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉంటాడు మనస్సు కూడా క్షేత్రమే తెలుసుకుంటూ దానితో తాదాత్మ్యాన్ని చెంది ఆ తాదాత్మ్యం కారణంగా పరిచ్ఛిన్నమైపోయి తాదాత్మ్యం ఉంటే నేను నాది ఇదే నేను ఇదే నాది దాని కారణంగా దానికి లిమిట్ అయిపోయి ఉన్నటువంటి జీవుడు వాణ్ణి క్షేత్రజ్ఞ అని ఆ జీవుడు వెనకాల ఉండేటువంటి ఆ స్థితి రూపమైన చైతన్యం ఏది అది సర్వం వ్యాపకం ఇక్కడ ఒక్క చోటే లేదు అన్ని చోట్ల అదే ఉంది దాన్ని ఈశ్వర అని అంటారు కాబట్టి ఈశ్వర పక్షి జీవపక్షి ఈశ్వర పక్షికి స్థితి జీవపక్షికి అదనము అంటారు ఈశ్వర ద్యుబ్వా ధ్యాయతనత్వేనా వివక్షితర క్షేత్రజ్ఞాత్ పృథగ్వచనం అవకల్పతే ఇప్పుడు ఇక్కడ శ్లోకంలో మంత్రంలో పృథగ్వచనం ఉన్నది ద్వాసుపర్ణ రెండు పక్షులు ఒకటి ఉంటోంది ఇంకొకటి తింటోంది అనే పృథగ్వచనం వేర్వేరు వర్ణనం ఇప్పుడు ఈ వర్ణనము యుక్తియుక్తంగా ఉండాలి అంటే ఈ వర్ణనం ఎక్కడున్నది ద్యుభూ ఆయతనము యొక్క ప్రకరణంలో ఉంది ఆ ద్యులోక భూలోకములకు ఆయతనము ఈశ్వరుడు అని చెప్పి అదిగో ఆ ఇక్కడ స్థితి రూపంగా ఉన్నాడు ఈ భోగ రూపంగా భోక్తయ్యే ఉన్నవాడు జీవుడు అని కనుక చెప్తే అక్కడికి ఈ వేర్వేరుగా చెప్పినటువంటి వచనము యుక్తియుక్తంగా ఉంటుంది మీరు అలా కాకుండా ఆ జులోక భూలోక ఆయతనము చెప్పి దాన్ని ఇక్కడ జీవుడు అని మీరు అన్నట్లయితే ఆ ఈశ్వరుడు ఎటు పక్కన నిలబడి ఉంటాడు ఇప్పుడు ఆ ఈశ్వరుడికి వ్యవస్థ చేయటం కుదరదు ఆ జులోక భూలోక ఆయతనత్వం జీవుడికి అన్వయించము అనేక ఇబ్బందుల్లో మీరు పడతారు అది వాక్యాన్ని అన్వయించే పద్ధతి అది కాదు కాబట్టి ఇక్కడ ఈశ్వర ప్రకరణము ద్విలోక భూలోకముల పాయతనమెవడో అన్న పరమాత్మ ప్రకరణము ఆ పరమాత్మను ఇక్కడ ద్వాసుపర్ణాలతో స్థితి రూపంగా నిర్దేశించినాడు ఆ పరమాత్మ కంటే పరిచ్ఛిన్నమైన జీవుడు విడిగా నిలబడి ఉన్నాడు ఆ సందర్భంలో అల్టిమేట్గా సర్వాత్మభావాన్ని దీంట్లో పెట్టకూడదు ఇక్కడే వస్తుంది సమస్య వివేకం గురించి పాఠం చెప్తుంటే సర్వాత్మ భావం మీరు పట్టుకొచ్చారనుకోండి సపోజ్ ఇప్పుడు నేను చెప్తున్న పాఠం విని ఆ దేవుడని అలా జీవుడంటే దేవుడేగా అని మీరు అన్నారనుకోండి ఇంక ఈ విభాగం అంతా కూడా కుప్పకు కాబట్టి ఇక్కడ జీవుడంటే దేవుడు అని అంటలేదు ఇక్కడ ఏమంటున్నావు ఈ భక్షణం చేసేవాడు భోక్త ఎవడైతే జీవుడు ఈ భోక్త వెనుక చలనము లేకుండా ఉదాసీనంగా నిలిచి ఉన్న సచ్చిదాత్మ అది పరమాత్మ ఈ విభాగవచనం అవిభాగాన విభాగాన్ని అలా చెప్పండి అల్టిమేట్గా ఈ జీవుడు అజ్ఞాన కల్పితుడు కాబట్టి వీటికి విభా వాడు మకా నిలకడే ఉండదు వాడు వెళ్ళి పరమాత్మలో విలీనం అవుతాడు దాన్ని సర్వాత్మభావము అంట ఆ సర్వాత్మభావం వాడు అలా చెప్పండి దాన్ని దాన్ని దీంట్లోకి చొప్పించకూడదు దాన్ని అలా చెప్పబెట్టి ఇక్కడ ఈ విభాగాన్ని ఇలా స్వీకరించాలి అన్యాహి అప్రకృతవచనం ఆకస్మికం అసంబద్ధం సార్ మీరు ఇలా చెప్పకుండగా ఆ ద్విలోకభూలోక ఆయతనము ఈ జీవుడే అని చెప్పారనుకోండి చెప్తే దీంట్లో అనేక సమస్యలు వస్తాయి ఒకటి అసంబద్ధం ద్విలోకభూలోక ఆయతనము ఈ భోక్త అయిన జీవుడగుట అది యుక్తియుక్తం కాదు అది అసంగతంగా ఉంటుంది ఒకటి రెండో ఆకస్మికము అంటే ఇది జీవుడి ప్రకరణం కాదు ఇది పరమాత్మ ప్రకరణం పరమాత్మ గురించి చెప్తా ఇదో రాష్ట్రపతి రూల్స్ చెప్తూ మున్సిపల్ కమిషనర్ రూల్స్ మధ్యలో ప్రవేశపెట్టినట్టుగా అలా ప్రవేశపెట్టకూడదు రాష్ట్రపతి గురించి చెప్తున్నప్పుడు మున్సిపల్ కమిషనర్ రూల్స్ సపరేట్గా ఉంటూ పెట్టుకోవాలి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఏర్ ద మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ ఈజ్ సజెస్టెడ్ డూ దిస్ అని రాష్ట్రపతి మాన్యువల్లో పెట్టకూడదు ఆకస్మికము ఉంటాయి సడన్లీ ఫర్ నో రీజన్ సంథింగ్ ఎల్స్ యూ బ్రింగ్ ఇన్ టు దిస్ లెవర్ సో ఇక్కడ ఈశ్వరుని గురించి చెప్తూ ద్విలోక భూలోకములక ఆయతనము అని ఈశ్వరు గురించి చెప్తా సడన్గా ఇక్కడ ఈ జీవుడికే ఆ ద్విలోక భూలోక ఆయతనము అని కనుక పెట్టినట్లయితే ఆ చుట్టూ ఈశ్వర వచనములన్నీ కూడా దెబ్బతింటాయి ఆ ప్రకరణము దోషం వస్తుంది కాబట్టి జీవుడు ద్విలోక భూలోకములకు ఆయతనము కాదాలడు దీని మీద వచ్చిన పూర్వపక్షం నను తవా క్షేత్రజ్ఞరా పృథగ్వచనం ఆకస్మికమేవా రసజ్యేత దాని మీద పూర్వపక్షం ఏంటంటే సరేనండి మీరు చెప్పింది మాకు అర్థమైంది ద్విలోక భూలోక ఆయతనము జీవుడు అన్నట్లయితే ఆకస్మికంగా పరమాత్మ ప్రకరణంలోకి జీవుణ్ణి చొప్పించిన దోషము వస్తుంది కానీ మరి మీరు కూడా అదే దోషం చేస్తున్నారే ఎలాగా లోక భూలోక ఆయతనము ఈశ్వరుడు అని చెప్తే బాగానే ఉంది ఆ అది ఈశ్వర ప్రకరణం ఆ ప్రకరణంలో వీడు భక్షిస్తాడు అనే జీవుణ్ణి అనవసరంగా మధ్యలో ఎందుకు చొప్పించినట్టు మీరు జీవ ప్రకరణం కాదు కదా ఇది ఆ జీవుణ్ణి ఎందుకు చెప్పినట్టు కాబట్టి జీవుడు ఈశ్వరుడు రెండూ ఉన్నాయి అక్కడ ఒక పక్షి ఈశ్వరుడు ఇంకో పక్షి జీవుడు మీరు ద్విలోకభూలోక ఆయతనము ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే అంటే జీవుడు ఆకస్మికంగా వచ్చిన వాడు అవుతాడు ద్విలోక భూలోకములక ఆయతనము ఈ జీవుడే అని మీరంటే ఈశ్వరుడు జీవ ప్రకరణంలో ఈశ్వరుడు ఆకస్మికంగా వచ్చినవాడు అవుతాడు కాబట్టి రెండూ ఉన్నప్పుడు ఈశ్వరుడు జీవుడు రెండూ ఉన్నప్పుడు విలోక భూలోక ఆయతనము ఈశ్వరుడు అంటే జీవుడు ఆకస్మికం అవుతాడు జీవుడు అంటే ఈశ్వరుడు ఆకస్మికం అవుతాడు కాబట్టి నీకు మాత్రం దోషం ఎక్కడ తొలగినది అది పూర్వపక్షం ఓకే నా అది సరికాదు అపూర్వపక్షం సరికాదు ఎందుకంటే తస్య అవివక్షితత్వాత్ ఇక్కడ ద్వాసుపర్ణ అని రెండు పక్షులు చెప్పారే ఈ రెండు పక్షులలో జీవ ఈశ్వరుణ్ణి జీవుణ్ణి సమానంగా ప్రతిపాదించటమందు తాత్పర్యం కాదు రెండు పక్షుల్ని సమానంగా ప్రతిపాదిస్తే ద్విలోక భూలోకములకు ఆయతనము జీవుడు అంటే ఈశ్వరుడు ఆకస్మికం అవుతాడు ద్విలోక భూలోకములకు ఆయతనము ఈశ్వరుడు అంటే జీవుడు అవుతాడు ఆ దోషం ఇటు ఉన్నా ఉంటుందో అటు కానీ ఇక్కడ అక్కడ ప్రకరణంలో తాత్పర్యము జీవును కాదు తాత్పర్యము ఈశ్వరుడు ఈశ్వరుడు అభోక్త అని చెప్పడం ముందు తాత్పర్యం తప్ప జీవుని ముందు భోక్తృత్వాన్ని తాత్పర్యం లేదు ఇప్పుడు సినిమాకి నువ్వు వెళ్ళేవో ఎంజాయ్ చేసావంటే కాదయ్యా సినిమాకి వెళ్ళే ఎంజాయ్ చేసింది నీ యథార్థమైన తత్వము కాదు అని చెప్పడం తాత్పర్యం కాబట్టి నీ భోక్తృత్వము యథార్థంగా నీ ఎందు లేదు భోక్తృత్వం కల్పితము అని చెప్పడం కోసం ద్వాసుపర్ణ సయుజ సఖాయ అనేది వచ్చింది తప్ప అక్కడ యథార్థంగా భోక్త కాని ఈశ్వరుడు వేరే తత్వము భోక్త అయిన జీవుడు ఇంకో తత్వము రెండున్నాయే అని స్థాపించడం కోసం వచ్చిన మంత్రం కాదండి కాబట్టి అక్కడ ఆ మంత్రంలో వివక్ష అంటే ఇంటెంట్ చెప్పబోరిన వస్తువు జీవుని భోక్తృత్వం కాదు అక్కడ చెప్పబోరిన వస్తువు ఏమిటంటే ఈశ్వరుని అభోక్తృత్వమే కాబట్టి క్షత్రజ్ఞుని భోక్తగా నిరూపించడం కోసం వచ్చిన మంత్రము అది కాదు మీరు సూక్ష్మంగా గ్రహించాలి రెండు పక్షులు ఉన్నాయి ఓ పక్షి తింటుంది ఇంకో పక్షి తినదు అన్నప్పుడు ఈ తినే పక్షి భోక్తయే అని నిరూపించడం అభిప్రాయం కాదక్క భోక్తృత్వం అనేది అనుభవానికి వస్తోంది తత్వంలో అటువంటి భోక్తృత్వం లేదు అని కొట్టిపారవేయటం కోసం భోక్తృత్వాన్ని అక్కడ చెప్పారు అదన్నమాట తాత్కాలికంగా భోక్తృత్వాన్ని స్వీకరించారు స్వీకరించి తర్వాత దాన్ని నిరాకరిస్తారు క్షత్రజ్ఞోహి కర్తృత్వేన భోక్తృత్వ प्रतिशीर बुद्ध्याद्युपाधिंबद्ध लोकत एव प्रसिद्ध ना सौ श्रुत्या तात्पर्य विवक्ष्य चूँ दे, देहमे दे। देह अवयवलू अंगम चू उ బుద్ధి మీకు తెలుస్తూ ఉంటుంది ఆ బుద్ధిలో సుఖము దుఃఖము మీకు తెలుస్తూ ఉంటాయి వాటిని మీరు అనుభవిస్తూ ఉంటారు అవునండి ఇది ఇప్పుడు ఈ చర్చ నేను ఐదు నిమిషాలు చెప్పాను మూడు వాక్యాలు నాలుగు వాక్యాలు చెప్పాను ఈ మూడు ఈ అనుకోండి అంత మాత్రమే చెప్పేసి ఆగిపోయాను మీకు ఏదైనా కొత్త సంగతి చెప్పినట్టు ఏమైనా ఉందా అయితే మీకు తెలుసున్నదే నేను చెప్పినట్టుందా మీకు తెలుసున్నదే నేను చెప్పాను అయితే తెలుసున్నది చెప్పడం పేరు అనువాదము అంటారు అను అను అంటే మీకు తెలుసున్నదాన్ని మళ్ళీ వద చెప్పడం మళ్ళీ చెప్తున్నాం చూడండి చూడండి మీకు దేహం ఉన్నది ఆ దేహం మీకు తెలుస్తూ ఉంటుంది మీ బుద్ధి ఉన్నది సుఖ దుఃఖాలు మీకు తెలుస్తూ ఉంటాయి మీరు ఒక జీవుడుగా ఉన్నారు మీరు అందరికంటే విడిగా ఉన్నారు అయిపోయింది పాఠం ఇంటికి వెళ్ళిరండి అంటే మీరు ఏమి తెలుసుకున్నట్టు ఏమి విన్నట్టు పాఠం ఏం తెలిసినట్టు ఎందుకంటే నేను చెప్పింది మీకు చెప్పి తెలుసున్న సంగతే చెప్పా ఆ పైన ఇంకో మాట నేను చెప్పేది ఉంది అదేమిటంటే చూడు ఇంతవరకు నీకు అర్థమైందా అర్థమైంది నీ హృదయంలో ఈ రకమైన అకర్తృత్వం భోక్తృత్వం లేని తత్వం ఒకటి ఉంది అని పైన కూడా చెప్పాను ఇప్పుడు ఇంత చెప్పి ఆ పై మాట చెప్పినప్పుడు నా తాత్పర్యం ఎక్కడుంటుంది ఇంతదాకా చెప్పిన అనువాదం నా తాత్పర్యం ఉంటుందా లేక కేవలం అనువాదం చేసేసి నీకు తెలుసున్న సంగతిని ఒకసారి మళ్ళీ తిరిగి చెప్పి ఆ పైమాట చెప్పడం తాత్పర్యం ఆ పైమాట ఎన్నే ఉంటుంది తాత్పర్యం అలాగే ఓ పక్షు ఉంది దాని ఒక చెట్టు ఉంది చెట్టు అంటే దేహమే ఆ దీంట్లో మీకు తెలియదేం లేదు దాంట్లో తెలియదే ఉంది చెట్టు అంటే దేహం రూపకల్పన ఒక రూపకన్ని చేశారు చెట్టు అంటే దేహమేనా అండి అవునాయా దేహం చూసుకో తల్లకిందులుగా లేదు చెట్టు అవునండి ఓకే తెలిసింది దాంట్లో కొత్తగా ఉన్న అనువాదమేది ఈ దేహంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నీకు తెలుస్తూ ఉంటుంది అవును తెలుస్తూ ఉంటుంది నువ్వే భోగుతాయి అవును నేను భోగుతాను అది చెప్పడం ముందు స్మృతికి తాత్పర్యం కాదు మరి స్మృతి తాత్పర్యం ఇక్కడ ఆ చెట్టు మీద ఇంకో పక్షుంది ఇంకో పక్షు ఉందా ఈ చెట్టు మీద ఎస్ దేవుడు చెప్పండి ఆ పక్షే దేవుడు దేవుడా నేను దేవుడి కోసం కాశీ రామేశ్వరం వెళ్తున్నాను ఆ దేవుడే అవును ఆ దేవుడే ఆ దేవుడు ఈ చెట్టు మీద ఉందా ఎలాగుందండి నాకెప్పుడు అనుభవానికి రాలేదే చూడు నీకు అనుభవాన్ని నేను వచ్చి ఇట్లా నేను చేస్తా ఇక్కడ భోక్త ఉన్నది కదా భోక్త వెనుక కాకుండా భోక్తని సాక్షిగా చూస్తూ ఉండే ఓ చైతన్యము కలదు తాత్పర్యం అక్కడ ఉంటుంది కానీ దాన్ని చెప్పడం కోసం ఇదంతా చెప్పారు కానీ కేవలం దీన్ని మళ్ళీ నిర్ధారించడం కోసం చెప్పా ఈ ద్వైతులు ఉన్నారు వీళ్ళని జైల్లో పెట్టాలి వాటి ద్వైతు ఇదంతా ప్రచారం చేస్తాడు లోపల దీంతో ప్రచారం చేయాల్సింది ఏముందండి ఎవరికి తెలియదు దేహము ఇంద్రియములు బుద్ధి ఉంటాయి సుఖ దుఃఖాలు ఉంటాయి ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు వీడికి సుఖం వీడికే వాడి సుఖం ఎవరికి తెలియదు భార్యాభర్తల మధ్య కూడా సుఖ దుఃఖాలు సమానంగా ఉండవు వీడి తల్లికి తండ్రికి ఏదో దుఃఖం వచ్చి వీడు దుఃఖిస్తూ ఆవిడ ఆవిడికే బాగుండదు కదా అని ముఖం అలా ముఖం పెట్టుకుని నిలబడి వీడితో సమానంగా దుఃఖిస్తుందా కొంచెం వీడు ఓపెన్ మైండ్ ఉంటే చెప్తుంది కూడా ఎవో వస్తూ ఉంటాయి లేదు ఊ కొన్ని వాటికి సాధ ఈ మాత్రం ద్వైతం తెలియనివాడు ఎవడు అంతే కాబట్టి ఇక్కడ చెట్టుంది ఇల్లు దేహం ఉన్నది సుఖుఖాలు ఉన్నాయి దానికి ఉపభోక్తున్నారు అబ్బా ఎంత గొప్ప పాఠం చెప్పారాయా ఇదే పాఠం కాబట్టి వివక్ష క్షేత్రజ్ఞుడు వాడు కర్త వాడు భోక్తా వాడు వేరువేరుగా ఉన్నాడు అని చెప్పడం ముందు కాదు వివక్ష ఆ ద్వాసుపూర్ణా మంత్రానికి వివక్ష అది కాదు ద్వాసుపూర్ణామంత్రానికి వివక్ష ఈశ్వరుణ్ణి చెప్పడం ముందే ఆ ఈశ్వరుడే ద్విలోక భూలోకము రూప ఆయతనం అవుతాడు అంతేగాని ఈ జీవుడు అసలు ఈ జీవుడు వివక్షే కాదు అసలు వీడిని చెప్పడం ముందు తాత్పర్యమే లేదు ఇంతే అనువాదం చేశారు కాబట్టి జీవుడు వేర్వేరుగా కర్త భోక్త ప్రతి శరీరము ఆ శరీరానికి సంబంధించిన బుద్ధి మొదలైన ఉపాధులతోటి కలిసి ఉంటాడు అది లోకంలో అందరికీ తెలుసున్న విషయం లోకత ఏవో ప్రసిద్ధ శృతి తాత్పర్యంగా చెప్పదు చెప్పిన చోట అనువాద రూపంగానే చెప్తుంది శృతి తాత్పర్యం ఎక్కడుంటుందో తెలుసునండి ఈశ్వరస్థు లోక అప్రసిద్ధత్వాత్ శృత్యా తాత్పర్యే వివక్ష్యతే నత్య ఆకస్మికం వచనం యుక్తం జీవుడి కంటే భిన్నంగా టూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈశ్వరుడు లోకత అప్రసిద్ధత్వ లోకంలో ఈశ్వరుడు తెలియదు ప్రసిద్ధమంటే తెలియడం బాగా తెలియడం లోకంలో ఈశ్వరుడు గురించి తెలిసిన వాడు లేడు ఈశ్వరుడు రాముడు అంటే చూడు నీకు ఈశ్వరుడు తెలియలేదు ఒక అవతారం తెలిసింది ఈశ్వరుడు ఈశ్వరుని తత్వం తెలియదు ఈశ్వరుడా వెంకటేశ్వర స్వామి అంటే నీకు ఒక రూపం తెలిసింది ఈశ్వరుని యొక్క ఒకనొక రూపం నీకు తెలిసింది ఈశ్వరుడు దయామయుడు ఒక గుణం తెలిసింది ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు అంటే ఒక లోక లొకేషన్ తెలిసింది కాశీలో ఉంటాడు అంటే ఒక లొకేషన్ తెలిసింది అంతేకాని ఈశ్వరుని యొక్క తత్వం లోకంలో తెలియదు తమకు తెలియదని కూడా తెలియదు ఇప్పుడు దేవాలయానికి వస్తాడు దేవాలయానికి వచ్చి దేవుణ్ణి దర్శించేమనుకుంటారు తప్ప దేవుణ్ణి మనం దర్శించడం ఇంకా తర్వాయే అని అనుకోరు దేవుణ్ణి దర్శించడం తర్వా అనుకుంటే వాడు విచారం చేస్తాడు మరి అయితే మనం దర్శించింది ఏమిటి మరి దర్శించిన పద్ధతి ఏమిటి ఎలా దర్శించాలబ్బా ఎక్కడ దర్శించాలి అని విచారం చేస్తాడు వాడు ఆ విచారం చేసే అవకాశమే లేదు వాడికి ఎందుకని వాడు ఏమనుకుంటున్నాడంటే నేను దేవుణ్ణి దర్శించేశాను అనుకుంటున్నాడు నేను దేవుణ్ణి దర్శించేశాను అయితే హనుమంతుడు మా ఆంధ్రుడు అన్నట్టుగా ఉంది హనుమంతుడి ఆర్ధ్రుడు ఇది ఇది వెళ్ళరా ఇది కాబట్టి లోకము లోకంలో ఈశ్వర అప్రసిద్ధ వాళ్ళు అనుకుంటూ ఉంటారు మాకు ఈశ్వరుడు తెలిసిపోయాడని అనుకుంటూ ఉంటారు తప్ప ఈశ్వరుడు అప్రసిద్ధుడు ఈశ్వరుడు ఏం తెలుసున్నవాడు కాదు ఈశ్వరుడు తెలుసునని ఎవడంటాడో వాడికి ఈశ్వరుడు తెలియనే ఈశ్వరుడు తెలియబడ్డాడండి మీ బుద్ధికి తెలియబడ్డడు అన్నవాడికి ఆ ఈశ్వరుడు తత్వం తెలిసింది కాబట్టి శృతి తాత్పర్యంగా ఈశ్వరుణ్ణి గురించే చెప్పతోంది చెప్పడం అనే అభిప్రాయం అంతే కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి చెప్తుంటే జీవుడు ఆకస్మికంగా వచ్చాడంటారా అనువాద రూపంగా లేక జీవుణ్ణి చెప్తుంటే ఈశ్వరుడు ఆకస్మికంగా అనువాద రూపంగా వచ్చాడంటారా ఈశ్వరుణ్ణి చెప్తుంటే జీవుడు ఆకస్మికంగా అనువాద రూపంగా వచ్చాడు అంతేగాని ఇది జీవప్రకరణం కాదు కాబట్టి ద్విలోక భూలోకముల ఆయతనము జీవుడు కాడు ఈశ్వరుడే అవుతాడు గుహాం ప్రవిష్ట ఆత్మానౌతర్శితం గుహాప్రవిష్టాధికరణం నేను చెప్పాను విస్తారంగా చెప్పా ఆ కూడా ఈశ్వరుని చెప్పుడు ఏందే జీవుని చెప్పుట కేవలము అనువాదం మాత్రమే మన అనుభవాన్ని ఓసారి చెప్పి అరా అరే మీ అనుభవాల వెనుక సాక్షిగా ఈశ్వరుడు ఉన్నాడు రా అని ఆ పై మాట కోసం చెప్తాడు దీన్ని టాపింగ్ అంటారు ఈ ఐస్ క్రీమ్ పెట్టి పైన ఒకటి కూర్చోబెట్టాడు అది అది ఆ చర్య ఈశ్వరుడు ఐస్ క్రీమ్ ఈ ముద్దంతా అది ఉంటే శరీరానికి ఆరోగ్యం కూడా కాదు ఆ ముద్దంటే అది క్రీమ్ పెడతాడు క్రీమ్ వైట్ గా ఉంటుందే అదో షుగర్ అది షుగర్ ని రకరకాలుగా వాళ్ళు డిస్పెన్స్ చేస్తారు క్రిస్టల్ రూపంగా డిస్పెన్స్ చేస్తారు క్రిస్టల్స్ ఇచ్చారనుకోండి నోట్లో వేసుకుని తినడానికి అనుకూలంగా ఉండవు క్రిస్టల్స్ అవాడు ఏం చేస్తాడంటే ఆ క్రీమ్ షేప్లోకి తీసి షుగర్ షుగర్ జెల్లీ దట్ ఈ షుగర్ ని ఆ జెల్ షేప్లోకి తీసుకొచ్చి ఇలా తిప్పుతాడు ఒక కోల్ కింద ఇప్పుడు చర్య పెద్ద దాన్ని మొత్తంలో మీరు ఆ చర్య తీసుకుని మిగతా అంతా వతలు మారేచ్చు అది తినదగ్గదు కాదు ఇంకా ఆకర్షణ కోసం ద్వాసుపన్నా ఇం రుచి ఈశ్వరక్షేత్రజ్ఞేతే ఈ ద్వాసుపర్ణ అనే సూత్రానికి వేరే అధికరణం లేదు గుహాప్రవిష్టాధికరణ న్యాయమే దీనిగా అన్వయిస్తాం అక్కడ చెప్పారు అమాట అసలు ఆ గుహప్రవిష్టాధికరణం చిత్రంగా ఉంటుంది దాంతో గుహాను ప్రవిష్టవు ఆత్మానౌహి అనే మంత్రాన్ని విచారం చేసి చేసి అయిపోయింది అక్కడికి అయిపోయింది అప్పుడు అక్కడ భాష్యకారులు ఏమంటారంటే ఇక్కడ చెప్పిన నియమాన్నే ఇక్కడ చెప్పిన లాజిక్నే మీరు ద్వాసుపర్ణానే మంత్రాన్ని కూడా అన్వయించుకోవచ్చు అని ఒక మాట అంటారు ఇంకా వేరే అధికరణం ఏం లేదు ద్వాసుపర్ణ ఆ సందర్భంలో చెప్పారు ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయని అన్నాం కదా ఆ పక్షులు ఏమిటంటే ఎందుకంటే రెండు పక్షులు అనే మాట ద్వాసుపర్ణామంత్రంలోనే ఉంటుంది గుహాను ప్రవిష్టం దగ్గర లేదు ఈ రెండు పక్షులు ఏమిటంటే ఒకటి జీవుడు ఒకటి ఈశ్వరుడు రెండవది జీవుడు ఈశ్వర క్షేత్రజ్ఞం ఆ జీవుడనే పక్షిని కూడా మధ్యామాంసమయుడిగా చెప్పరు క్షేత్రజ్ఞ రూపంగానే ప్రతిపాదిస్తాడు ఆ పక్షి కూడా ఈ దేహము దేహము దేహమనే పక్షి అని చెప్పరు అక్కడ కూడా ఆ దేహమనే చెట్టు మీద దేహాన్ని తెలుసుకుంటూ పక్షి చెట్టును తెలుసుకుని చెట్టు మీద కూర్చున్నట్టుగా దేహాన్ని తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు మరి దేహాన్ని తెలుసుకునేవాడు జీవుడు ఎప్పుడయ్యాడు అంటే అజ్ఞానం చేత ఆ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది జీవుడు అయ్యాడు తాదాత్మ్యం లేకపోతే క్షత్రజ్ఞుడు దేవుళ్ళు కలిసిపోతాడు క్షత్రజ్ఞుడు దేవుళ్ళు కలవకుండా సపరేట్ ఎందుకయ్యాడంటే ఈ ఈ దేహంతో తాదాత్మ్యాన్ని బట్టియే అయినాడు ఇదంతా కూడా ఆ ప్రకరణలో నేను చెప్పి ఉన్నాము పై వ్యుపనిషత్కృతేన వ్యాఖ్యాన అం రుచి సత్వక్షేత్ర ఉచ్యే తిరోధ కిత్ కొంచెం కాంప్లికేషన్ ఏకాగ్రీ ఈ కాంప్లికేషన్ ఏమిటంటే అక్కడ ఈ రెండు పక్షులు కదా ఈ మామూలు లోకంలో లోకంలో ఉంటే వేదాంతులలో ప్రసిద్ధమైన వ్యాఖ్యానం ఏమిటంటే ఈశ్వరుడు జీవుడు అది ప్రసిద్ధమైన వ్యాఖ్యానం అలాగే చెప్పారు అలాగే వ్యాఖ్యానించారు కానీ పైంగి ఉపనిషత్తు అని పైంగి బ్రాహ్మణము పైంగి అనే ఋషి చేత ప్రవర్తనలు చేయబడిన వేదశాఖలో ఓ ఉపనిషత్తు దాన్ని పైంగి ఉపనిషత్తు పింగ నుంచి వచ్చింది పైంగి అని పింగ పింగా పైంగి ఆ మహర్షి పేరు అది సో ఆ పైంగి ఉపనిషద్ బ్రాహ్మణంలో ఏమని చెప్పారంటే ఈ రెండు పక్షులు క్షేత్రజ్ఞుడు బుద్ధి అని చెప్పారు సత్వ అంటే బుద్ధి బుద్ధి క్షేత్రజ్ఞుడు అని చెప్పారు ఈశ్వరుడు జీవుడు అని కాకుండా బుద్ధి క్షేత్రజ్ఞుడు అని చెప్పారు అది ఇంకొక ఆల్టర్నేట్ వే ఆఫ్ ప్రజెంటింగ్ అది ఉంది అక్కడ వైంగ్యోపనిషత్తులో మూల ఉంది అది దాన్ని మరి రిజెక్ట్ చేస్తారో దానికి కూడా ఒక వ్యవస్థని కల్పించడం కోసం ఆ చర్చంతా అక్కడ చేశారు మీకు గృహప్రవిష్టాధికరణంలో ఈ ఉన్నాయి మరి అలా తీసుకుంటే దీని పరిస్థితి ఏమిటవుతుంది అని శంక ఇప్పుడు ఆ రకంగా తీసుకుంటే విరోధము రాదా ద్విలోక భూలోక ఆయతనము ఈశ్వరుడనే పక్షి అది బాగానే ఉంది ఇప్పుడు అక్కడ అసలు ఈశ్వరుడనే పక్షి లేనే లేడు అక్కడ జీవుడే ఉన్నారు బుద్ధిను జీవుడే ఉన్నారు క్షేత్రజ్ఞుడు బుద్ధి ఉన్నారు అప్పుడు ఈ ఈశ్వర ప్రకరణంలో ఈ మంత్రాన్ని ఎలా ప్రవేశపెట్టగలుగుతారు విరోధం రాదా అని ఒక శంక అంటే విరోధమేమీ లేదు కథం इलागंटे प्राणभृद्दिहा घटादिचद्रविद्रवत्वाद्युपादि प्रतिशर गृह्युवाद्यायतनम नीति నిషిధ్యతే ఇక్కడ ఈ అధికరణంలో అంటే ఈ బుహ్వాద్యధికరణంలో ప్రాణభృత్య ప్రాణభృత్ ద్యు అధి ద్విలోక భూలోకాధికరణము కాదు అని నిషేధిస్తున్నారు ఇక్కడ ఈ ప్రాణభృత్ ఎవడు ఆత్మస్వరూపం తెలుసుకున్న జ్ఞాని కాదు వీడు ఆత్మస్వరూపం తెలుసుకున్న జ్ఞాని అయితే పరమాత్మయే అయిపోతాడు ఈ ప్రాణభృత్ అంటే జీవుడు ద్విలోకమునకు అది ఆశ్రయము కాడు అన్నప్పుడు ఆ జీవుడు ఏమిటంటే ఈ దేహానికి ఈ బుద్ధికి అతుక్కుపోయి ఉన్నటువంటి పరిచ్ఛన్న జీవుడు వాడు ద్విలోకానికి భూలోకానికి వాడు ఆయతనము కాడు అని ఈ అధికరణంలో నిషేధించారు ఇది ఎలాగంటే ఘటఛంద్రము ఉన్నది అంటే ఘటాకాశం ఘటాకాశము హిమాలయ పర్వతములను తన ఎన్ను కలిగి ఉన్నది అని చెప్పగలుగుతారా మీరు చెప్పలేరు అలా చెప్పాలనుకుంటే అప్పుడేమని చెప్పాలి ఘటాకాశంలో ఏ ఆకాశం ఉన్నదో అది ఘటమునకు పరిమితంగా లేదు అది యథార్థంగా మహాకాశమే అని ఘట నిషేధం చేసి మహాకాశంగా దాన్ని స్థాపించి అప్పుడు దాని ఎందు హిమత్పర్వతము ఉన్నది అని చెప్పాలి అంతేగాని ఘటాకాశమునందే హిమోత్పర్వతం ఉందని చెప్పకూడదు ఇప్పుడు ఘటాకాశం చెప్పు నువ్వు చెప్పు ఘటాకాశము ఘటం ఎంతో అంత ఉన్నా కదా అంతే అయితే హిమోత్పర్వతం లేదు దాంట్లో ఘటాకాశము ఘటం అంతుందో అంతే ఉన్నా కదా కాదు ఘటాకాశమే మహాకాశము ఘటం అనే ఉపాధిని తిరస్కరిస్తున్నాము అంటే దాంట్లో హిమోత్పర్వతమేమి బ్రహ్మాండాలు కూడా దాని ఉన్నాయి అలాగ దాన్ని వ్యవస్థ చేసుకోవాలి కాబట్టి సాధన టైంలో వీడు పరబ్రహ్మని చెప్పి సాధన చెప్పరు నువ్వు సాధ జపం చెయ్యి అంటే నేను పరబ్రహ్మను కదా ఇంకా జపం ఏం చేస్తానన్నా వీల్లేదు సాధన టైంలో నేను పరిచ్ఛిన్న భాగంతో ఉన్నాను అందుకోసం జపం చేయ సాధ్య స్థితిలో వాడు పరబ్రహ్మ అవుతాడు కాబట్టి ఇక్కడ కూడా ఘటచ్ఛిద్రము వలె వీడు కూడా సత్వ అంటే బుద్ధి ఆది శబ్దం చేత దేహమునుగ్రహించండి బుద్ధి దేహము ఇవి ఉపాథరు ఇవి నేనే అభిమానంలో ఉన్నాడు అటువంటి ప్రాణభృత్ ప్రతి శరీరంలో భిన్న భిన్నంగా స్వీకరింపబడుతున్నాడు ఇక్కడ వేరు అక్కడ వేరు అక్కడ వేరు అటువంటి వాడు ద్విలోక భూలోకముల కాయతనము కాగాలడు అని మాత్రమే ఇక్కడ నిషేధాన్ని చేస్తున్నాడు ప్రాణభృత్యాలు నిషేధం ఉంది కదా ప్రాణభృత్యాలు నా వస్తుంది పైనుంచి నా ప్రాణభృత్ यथा, यहाँ यस्तु सर्वश उपाधि उपलक्ष्यते पर सवती इक क्षेत्रजु तक क्षेत्रज्ञ आ्षेत्रपा ड्रापीस इंडो घटाकाशम महाकाशा की उपलक्षक మహాకాశం తెలుసుకోవాలంటే ఘటాకాశం ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఘటాకాశము ఏ రకంగా అవకాశ రూపంగా ఉన్నదో మహాకాశం కూడా అలాగే ఉంటుంది ఎటు వచ్చి ఘటాకాశముకున్న ఆ పరిచ్ఛేదం మాత్రం మహాకాశానికి ఉండదు అదే రకంగా ఈ దేహమునందు ఏ క్షేత్రజ్ఞుడు ఉన్నాడో వాడు ఈ దేహానికి పరిమితమై లేడు అంటే క్షేత్రజ్ఞుల్లో రెండు ఉన్నాయి క్షేత్ర వీడు క్షేత్రజ్ఞుల్లో క్షేత్రాంశం తీసేస్తే జ్ఞాతుంది ఆ జ్ఞా పరమాత్మే అలా తెలుసుకోవాలి ఘటాకాశంలో ఘటాంశం నిరాకరిస్తే అప్పుడు మహాకాశమే మీకు లభిస్తుంది అంటే ఏమైందనమాట ఘటాకాశము మహాకాశానికి ఉపలక్షకమైనది అటు దాన్ని పిలుపుడు చేసేందుకు ఇది సూచకంగా అయింది శాఖాయాం చంద్ర అన్నట్టుగా ఆ కొమ్మ ఉన్నది ఆ కొమ్మ కేసు చూస్తే నీకు చంద్రుడు కనబడతాడు ఉన్నప్పుడు ఆ కొమ్మ ఏమైంది చంద్రుడిని చూపించడంలో సాధనమైనది అలాగే ఘటాకాశంలో ఆ ఘటము ఆకాశాన్ని తన ఎందుకు కలిగి ఉండి ఆ చిన్న ఘటాకాశము మహాకాశాన్ని చూడడానికి సాధనమైంది అలాగే తన యందు స్వరూపంగా ఉండే చైతన్యం ఏది కలదో తద్వారా ఇడు పరమాత్మ స్వరూపంలో విలీనం అవుతాడు ఇటు వచ్చే ఒక కండిషన్ ఎప్పుడూ ఉంటుంది ఆ కండిషన్ ఏమిటంటే క్షేత్రంతో తాదాత్మ్యము ఉండరాదు యథాఘట చిత్రాన్ని అయింది తద్వత్ ప్రాణభృత పరస్మాత్ అన్యత్వానుపత్తే प्रतिषेध नोपज्यब प्राणभृत् प्राणभृत ये परम कंटे भिन्नो आरमात्म दिख आश्रय प्राणभृत ने परमात्में वेगा जैसी पटा अ వాడు ద్విలోకానికి ఆశ్రయము కాద ప్రాణభృతిని పరమాత్మ కంటే భిన్నంగా లేకుంటే మీరు వేరెలా చేయగలిగారు అంటే అజ్ఞానం చేత ఆ జ్ఞానం ఎలా ఉంటుంది ఈ దేహ పరిచ్ఛేదమును కలిగి ఉంటట కర్తృత్వ భోక్తృత్వములను కలిగి ఉంటుట కాబట్టి ప్రాణభృతిని మీరు సెపరేట్ చేసి వాడు దేవుని ఎందుకు అవుతాడు ఇప్పుడు తత్వమసి అన్నారు తత్వమస్ అంటే నీవో అది అయి ఉన్నావు అదే అంటే దేవుడు అని అర్థం ఈశ్వరుడు నీవే ఈశ్వరుడు నీవే ఈశ్వరుడు అంటే వీడు చూపించి ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు చూపించి ఇది నా ఇదో ఇది నేను ఫోటో ఇది నా అడ్రస్ ఇది నా పేరు ఇది నా డేట్ ఇది నా వయస్సు ఇవి నా పుట్టుమత్తలు ఇవి నా ఫింగర్ ప్రింట్లు నేను దేవున్నా అంటే కాదు అయితే నువ్వు ద్వైతమే చెప్తున్నావు నేను ద్వైతం చెప్పటం లేదు నీకు ఈ జన్మకి అర్థం కాదు ఇంతే కాబట్టి ఇది ద్వైతం అంటే ఇది లగం మరి అందరూ వేరువేరుగా ఉన్నారు కదా ఆధార్ కార్డు ఆధార్ కార్డు ద్వైతం అంటే ఆధార్ కార్డులు ఒకదానికి ఒకదానికి తేడా ఉందా అంతా ఒకటే అయితే ఇందుకు ఇంత కా ఇంత సమస్య ఏదో ఒకటి ఫోటో తీస్తే సరిపడుతుంది కదా ఆధారకా కాబట్టి పరస్మాత్ అన్యత్వ అనుపత్తే ఎస్సెన్షియల్లీ వీడు పరమాత్మ కంటే భిన్నంగా ఉండడం అన్నది కుదరనే కుదరదు అది వీ రికగ్నైజ్ ఇప్పుడు ఒకతను మంచి పని చేశాడు ఇంకొకతను చెడ్డ పని చేశాడు అయితే మంచి పని చేసేడైనా చాలా సంతోషం ఈ చెడ్డ పని చేసిన వాడు వీడు అలా చేయకూడదు అంటే మరి అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడు కదా అంటే ఆ టాపిక్ వేరు ఆ పరమాత్మ లెవెల్కి వెళ్ళేప్పటికి మంచి చెడు అనే విభాగం ఉండదు ఎవరికి వెళ్ళిపోలే మంచి చెడు అనే విభాగం నువ్వు చేస్తున్నావు ఆ పరమాత్మ కంటే భిన్నంగా వీళ్ళు పరిచ్ఛిన్నంగా స్వీకరించి చేస్తున్నావు అర్థం ఇక్కడ ప్రశ్నల్లా ఈ స్వీకారము ఈ భేద స్వీకారము నీవు యథార్థమని అనుకుంటున్నావా కాల్పనికం అనుకుంటున్నావా యథార్థమని నీవు అనుకుంటే కాల్పనికము అంటే పర్వాలేదు తస్మాత్ సత్వాద్యుపాధి అభిమానిన ఏవా दुवाद्यायतनत्व प्रतिषेधक भूलोक आयतन जीवड़ का अनेतिषेधमेदो अभी ई देहू बुद्धि अने उपाधुंद ने अने, उपाधु अने अभिगवा वर्ति నేను నాది అనే అభిమానము ఎవరికైతే ఈ దేహాదుల ఎందు కలదో వానికి మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది నిషేధం ఏమిటి ఈలోక భూలోకములకు ఆయతనము కాదు అనే నిషేధము అభిమానం వాడికే వర్తిస్తుంది సపోజ్ ఎవడైనా మహాత్ముడు ఈ దేహాదులందు నాకు అభిమానము లేదు అని ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని కూర్చున్నాడు అనుకోండి ఆయన ద్విలోక భూలోకాలకు ఆయతనం అవునా కదా అవును కాబట్టి ప్రతిషేధము జ్ఞానికి కాదు ప్రతిషేధము అజ్ఞానికే తర్వాత దీంట్లో ఇంకో రహస్యం చెప్పంటారా జ్ఞాని నేను ద్విలోక భూలోకాలకు ఆయతనము అని చెప్పడం ఎవడు చెప్తాడో వాడు అజ్ఞానిగానే ఉంటాడు నేను ద్విలోక భూలోకాలకు ఆయతనము జ్ఞాని చెప్తాడా జ్ఞాన ఎప్పుడూ చెప్ప సత్యవాక్ పరిపాలన చేసేవాడు నేను సత్యవాక్ పరిపాలకుడను అని చెప్పడం సహజంగా సత్యాన్ని చెప్పినకపోవడం సహజమైపోతుంది కాబట్టి జ్ఞాని జ్ఞాని యొక్క స్వరూపం ఏదైతే కలదో అది దేహము కానీ కాదు ద్విలోక భూలోకంలో ఒక అధిష్టానమైన ఆత్మయే ఆయన స్వరూపం ఆత్మ సమస్య లేనే ఈ దేహాదులయందు అభిమానం పెట్టుకున్నవాడు మాత్రం ద్యుగ్వాద్యాయతనము కాదాలదు తస్మాత్ పరమేవ్ర్యుగ్వాద్యాయతనం కాబట్టి పరబ్రహ్మయే ద్విలోకభూలోకములకు ఆయతనము తదేత అదృశ్యవాదిగుణకో ధర్మోక్ నిత్యనైవ సిద్ధం అదృశ్యత్వాది గుణక ధర్మోక్త మనం చదివాం అధికరం అదృశ్యత్వాధికారం ఇది మొండో ఉపనిషత్తులోదే అయిందా అధికరం మనం చదివాం మన చదివిన వాటిలో ఉంది అది అదృశ్యత్వాధికరం చదివాం అక్కడ ఉన్న మంత్రాలు ప్రకరణమే ఇది కూడా కాబట్టి ఈ ఈ ద్విలోక భూలోకంలో ఆయతనము ఉన్నది అదృశ్యం అదృశ్యం అక్కడే ఉంది కాబట్టి ఏది అదృశ్యమో అదే పరమాత్మ అని అక్కడ అదే ద్విలోక భూలోక ఆయతనం కూడా అక్కడే సెటిల్ అయిపోయాడు కాబట్టి వేరే అధికరణంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడే చెప్పేశారు అని అంటున్నారు నిమైన సిద్ధం తస్యై వహి మధ్యే ఇదం పఠితం ఎస్మి పృథివీ చాంతరిక్షం ఇది అదృశ్యత్వాధికరణలో ఏం చెప్పారంటే భూతయోని ఎవరు అని అక్కడ అధికరణం అది భూతయోని అక్కడ మంత్రం ఏంటంటే అదృశ్యం ఎట్సెట్రా ఎట్సెట్రా పరిపశ్యంతి భూతయోని అను ఏది అదృశ్యమో ఏది అగ్రాహ్యమో అది భూతయోని భూతయోని అంటే సకల ప్రాణులకు కారణము అనే అక్కడ మీమాంస ఏమిటంటే భూతయోని ఎవరు ఈశ్వరుడా ప్రధానమా జీవుడా జీవుడు కాడు ప్రధానమా అవును అని వాళ్ళని ఖండించి కాదు పరమాత్మ అని చెప్పారు అక్కడే ఆ మంత్రాల్లోనే ఇది కూడా ఉంది ఆ మధ్యలోనే ఉంది మంత్రం ఏది జుహ్వాద్యాయతనం ఎస్మిన్యౌ పృథివీ అని జుహ్వాద్యాయతనం కూడా ఆ మంత్రంలోనే ఉంది కాబట్టి ఏది అదృశ్యమో ఏది భూతయోనియో అదే ద్యులోకానికి కూడా ఆయతనం అవుతుంది అక్కడ ఏమైనా నిర్ధారించారు అదృశ్యము భూతయోని పరమాత్మ నిర్ధారించారు కాబట్టి దాంతోపాటుగా ద్యులోకానికి ఆయతనం కూడా అదే పరమాత్మ అవుతుంది కాబట్టి వేరే అధికరణం పని చెప్పాల్సిన పని లేదు అక్కడ చెప్పిందే ఇక్కడ సెటిల్ అయింది ప్రపంచార్థంతో పునరుపన్యస్తం మరైతే వేరే అధికరణం ఎందుకు చెప్పినట్టు అంటే అక్కడ చెప్పిన పరమాత్మ స్వరూపాన్ని మరింత విస్తారంగా బోధించటం కొరకు ఇంకో అధికరణంలో ఇక్కడ చెప్పినట్టు అక్కడికి ముండగా అధికరణాలు పూర్తయిపోయినాయి తర్వాత మంత్రం అది సుప్రభూమా సంప్రసాదాత్ అధ్యుపదేశాత్ ఎలాంటి పక్కనే ఉంది కనుక అన్నాను ఇది కూడా అయిపోయింది ఓకే నేను ఇది చెప్దాం అనుకున్నాను ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా నష్టాధికరణం ఏమిటనుకున్నాం మనం సో మొదటి నుంచి మీ దగ్గర లిస్ట్ అంతా టిక్ మార్కు పెట్టారా